శంకరీరాముపశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణుభిష్ ప్రసాదం శ్రీమహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమస్మదాచార్యపే గురు పరపరా ు్రోత్రియాణ సర్వాణి సర్వమందినం నోపనిషదండాకరోత్కరస్ రాత్రి పనిషత్సే సంతో ం శా శిష్యా పదైక్షత బహుశాే సృజత ఐక్ష ప్రజాతి ృత తస్మాజక్ర క్వచ శోచతి వాజస్యాయ భాష్యు స్ూ నము అథవా అవివక్షిత ఇహ సృష్టిక్రమ ఈ సృష్టి ఏ వరుసలో జరిగింది అనే ఆ క్రమం ఉన్నదే అది వివక్షితం కాదు అన్ని ఇంటెన్స్ లేదు అది చెప్పడం తాత్పర్యం ఇప్పుడు కర్మకాండ ఉందనుకోండి అక్కడ క్రమం చాలా ఇంపార్టెంట్ క్రమం కనుక తేడా వస్తే మొత్తం కర్మంత చెడిపోతుంది ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు కానీ నైవేద్యం అయిన తర్వాత ధూపదీపాలు ఉండవు ఆ అదే కానీ ఇక్కడ వరసకి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ తాత్పర్యము వరసని నిర్దేశించటం ముందు కాదు मैं इंकी देश तात्पर्य अंतर अंदम सर्व सदेक अभी इक विवक्षे जगत्ता सत्कार्य सत्त कार्य सत् निर्देशिंपे परब्रह्म कार्य సత్ ఈజ్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ప్రాప్రియేట్ డిస్ట్రిప్షన్ సత్ బ్రహ్మ అనే పదము సత్ మీద ఒక రకంగా డెవలప్మెంట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ ఈజ్ అ నేమ్ గివెన్ సత్ ఈజ్ ఇట్స్ రియాలిటీ వట్ ఈజ్ దట్ ఈజ్ సత్ సో బ్రహ్మ అనేదానికి అర్థం ఏంటంటే దేశకాల పరిచ్ఛేదములు లేనిది అని ఎందుకంటే మనకు అనుభవం వస్తూనే అనుభవానికి వస్తూ ఉంటుంది ఉనికి మనకి ఎప్పుడో అనుభవానికి వచ్చుకొనే ఉంటుంది కానీ మనకు అనుభవానికి వచ్చే ఉనికి అది ఇంద్రియముల చేత మనస్సుల చేత పరిచ్ఛన్నమై దేశకాలములకు లోబడి ఉంటుంది ఆ ఉనికికి మూలమునందు అఖండితమైన సత్ గలదు అది బ్రహ్మ దేశకాల పరిచ్ఛముడు లేనిది అని చెప్పడం అందులో This entire universe is the manifestation of Sat alone. I tell them the that you are interested in the Ataha Tadeya Tamreva Jitiyam. That is why the reality is Satya Vastu. That is Sat, Uniti. That is Uniti. Jitiyam is Uniti. That is the Raksha. That is why there is a Tejas, an Akash, an Akash, an Akash. That is not the issue yet. All that is Kraman, that is Sakraman, that is Sakraman. అది ఎత్రమేట్ గా చెప్పాలి కదా అని మీరు అన్నట్లయితే అప్పుడు తేజస్సుగా వాయువుని ఆకాశాన్ని మీరు ఇంక్లూడ్ చేసుకుని ఆ మూడు కలిపి తేజస్సుగా తీసుకోవాలి ఆ మూడు చెప్పినట్టే అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెళ్లాలంటే స్టేషన్ వెళ్లి సికింద్రాబాద్ వెళ్లాలి అని చెప్పేది అనుకోండి అంటే అక్కడ మీరు అయితే రెండు పేరుని వెళ్ళక్కర్లేదంటావా అది దగ్గర అనుకోవాలి వాటి నుంచి చెప్పాలంటే చెప్పాలనుకోలేదనుకోండి మా వేయవచ్చు నేను వివక్షను వస్తుంటుందండి అల్టిమేట్లీ మీకు సికింద్రాబాద్ వెళ్లి దాన్ని చెప్పాలి మధ్యలో ఎన్ని చెప్పేవన్నాను కాదు ముఖ్యం అదేవిధంగా ఈ జగత్తుంతా కూడా సత్తు నుంచి ఆవిర్భవించింది అది వివక్ష అదే వివక్ష మీకు ఎలా చెప్పొచ్చు హౌడూ నోద శృతి యొక్క తాత్పర్యము అదే సత్తు సత్కార్యము జగత్తు అని చెప్పుంటే శృతి ఇక్కడ తాత్పర్యము హౌడూనోద అంటే మృదాది దృష్టాంతా మృతు మొదలైన దృష్టాంతములు మూడిచ్చారు కదా ఆ మూడింట్లో ఆ మూడు చూస్తే మీకు ఏమర్థం అవుతుంది అక్కడ మృతు నుంచి ఘటం వచ్చిందనే ఆ క్రమం ముఖ్యం కాదు ఘట శరావాదులన్నీ కూడా మౌలికంగా మృతు మాత్రమే అని వాటి మూలతత్వాన్ని చెప్పడం వల్ల తాత్పర్యం ఉన్నట్టుగా మనకు ఆ మూడు దృష్టాంతాలకు చూస్తే తెలిసిపోతోంది కాబట్టి ఇక్కడ తాత్పర్యము కేవలము సత్కార్యం జగత్ అని చెప్పింది క్రమం పెద్ద పార్టీస్ కాదు అని ఒక పద్ధతి లేదా క్రమాన్ని కూడా మనం పిచ్చర్లో తీసుకోవాలనుకుంటే ఇంకో రకంగా చెప్పచ్చు అథవా త్రివృత్కరణ వివక్షితత్వాత్ తేజోబన్నాన సృష్టి మా లేకపోతే ఇంకో రకంగా చెప్పండి ఇక్కడ సృష్టి యొక్క వివక్ష నిత సృష్టిని చెప్పటముందు వివక్ష సృష్టి ఐదు భూతముల నుండి నిర్మాణమైనది అని అది తైత్రీయ ప్రక్రియ అంతా ఐదు ఐదు ఐదు ఇక్కడ ఐదు మీద శ్రద్ధ లేదు ఎందుకంటే ఐదులో ఆకాశం కంటికి కనపడదు వాయువు కంటికి కనపడదు మొత్తా మొత్తం మొత్తమా మూర్తం తైత్రీయంలో దృష్ట్యాతంటే కంటికి కనపడేవి మూడు చేతంటే కంటికి కనబడ అనేది రెండు కంటికి కనబడని వాటి గురించి నామరూపాలు చెప్పేప్పుడు మీకేమి ముఖ్యమవుతాయి కంటికి కనబడి ముఖ్యం అవుతాయి కంటికి కనబడనేది నామరూప నిరూపణంలో అంత కొద్ద ఇంపార్టెన్స్ ఉండదు అంచేత అలాగని తైత్రీయాన్ని నిరాకరిస్తున్నట్టు అభిప్రాయం కాదు అక్కడ దాని లాదికి దానికి ఐదులో ఇక్కడ కంటికి కనబడడం ప్రధానంగా పెట్టుకుని మూడే తీసుకున్నారు తేజస్సు కంటికి కనపడుతుంది అప్పులు అంటే పృథివీ అంటే తేజోబర్ అన్నం అన్నం అంటే పృథివీ అని అర్థం ఈ మూడు కూడా కంటికి కనపడింది ఇప్పుడు ఈ మూడింటి తోటి నిర్మాణం అవుతుంది మూడు పేటల సృష్టి అంటారు త్రిగురు అంటే పేట ముక్పేట మూడు పేటలుంటే తెలుసు అండి ఇప్పుడు తాడు తీసుకుని ఇలా ఇలాగా అల్లడో మూడింటితోటి అల్లుంటారే ఆ ముక్పేట సృష్టి ఈ మొత్తం సృష్టిలో ఏ పదార్థాన్ని మీరు చూసినా ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది కది లేది ఏది చూసినా కూడా ఈ మూడే ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఆ మూడే ఉంటుంది అంటే కంటికి కనపడంలో మరి వాయువు ఉండాలంటే ఉంటుంది కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ అధికారం ఇక్కడ వివక్ష అధికారం కాబట్టి ముప్పైకర సృష్టి త్రివృత్కరణము అంటే మూడు మూడు కింద చేయటం అన్నీ అలాగా మనం పంచీకరణం చేసామలేదా అలాగే ఇక్కడ పంచీకరణంలో ఫిఫ్టీ చేయి దాన్ని మళ్ళీ నాలుగు ముక్కలు చేయాలి దీంట్లో కలిపి అలా చేసాం కదా సో అటువంటి త్రివృత్కరణ ఇక్కడ చెప్పబోతున్నారు కాబట్టి త్రిగురకరణం చెప్పాలి అంటే మూడు చెప్పాలి అంటే రెండింటిని ఇంక్లూడ్ చేసేయాలి ఐదుని మూడు చేయాలి అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నారంటే తేజోబన్నములు తేజోబన్నములు అంటే ఏటనుకున్నారు తేజహ అపు అన్న అపదా తేజోబన్నములు అంటే బన్ అనుకున్నారు బన్నేమీ కాదు తేజహ అపు అన్న తేజస్సు అంటే అగ్ని విచ్ ఇంక్లూడెడ్ స్పేస్ అండ్ లైఫ్ అప్పు జలము ఆర్ ఫ్లూయిడ్ స్టేట్ అన్న ఇజ్ ఎ సాలిడ్ స్టేట్ అన్నం అంటే పృథివీ అని అర్థం ఈ మూడింటి యొక్క సృష్టిని చెప్పి త్రివృత్కరణమును చెప్పి తద్వారా ఈ జగత్తంతా కూడా తేజోబన్నముల సమాహారమే అని నిరూపించి అప్పుడు ఈ తేజోబన్నముల యొక్క లక్షణమేంటి అని ఆలోచన చేసి విచారణ మొదలుపెట్టి అక్కడి నుంచి సత్తులో విలీనం చేసి సత్తే అద్వితీయమైన యథార్థ వస్తువు అని నిరూపించడం అది ప్రక్రియ అందుకోసమని ఆ త్రివృత్కరణానికి గ్రాండ్ ప్రిపరేషన్ చేయటం కోసమని ఇక్కడ సృష్టి తేజస్సుతో ప్రారంభించారు వెంటనే అప్పొచ్చింది వెంటనే అన్నం వచ్చింది అదొక పద్ధతి తేజ ఇది ప్రసిద్ధంలోకే దృ పత్రు ప్రకాశకం రోహితం చేతి అది ఇప్పుడు తేజ సరే ఉంది ఇప్పుడు ఇంక చెప్పండి మరి ఆ సృష్టి చెప్పండి తేజ అసంజత అసట్ తేజస్సుని సృష్టించినది అంటే తేజస్వ రూపముగా ప్రకటనైనది మంచిది తేజ అంటే అర్థం ఏంటి ఇలా చెప్తున్నారు నిజ అంటే దృ అంటే కాల్చేది బయట కాల్చు కాలుస్తుంది కాల్చడం అంటే వేడి కూడా కాల్చటంలోనే భాగం నిప్పు పెట్టేసి అది మంటలో ఇప్పుడు మంటలు వచ్చినట్టుగానే ఉంది నిజానికి ఎండలు అర్పిస్తుంట ఇది దగ్గరుతృ అంటే పచనము చేసేది మీరు చిన్న ఆహారాన్ని పచనం చేసేది కూడా అది కూడా తెచ్చిస్తారు బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కదండి సో జఠరాగ్ని అనమాట పక్తు ప్రకాశకం కేవలము కాల్చడము పచనం చేయడమే కాదు ప్రకాశకం లైట్ కూడా హీట్ అండ్ లైట్ దూ అంటే హీట్ లైట్ పత్రు ఈజ్ బట్ లైఫ్ పత్రు ఈజ్ లైఫ్ సో హీట్ లైట్ లైఫ్ అండ్ దెన్ ఒక కలర్ కోడ్ ఒక ఇస్తున్నారు తేజోబండములు మూడింటికి మూడు కలర్స్ కలర్ కోడ్ పంచకర్ణంలో కలర్ కోడ్ ఉంది కదా గాయత్రీ దేవికి ఐదు ముఖాలంటే ఐదు ముఖాలు అంటే ఒక ఆవిడ అక్కడ కూర్చుని ఉంటుంది ఆవిడ ఐదు ముఖాలు ఉంటాయి ఆయన కాదండి లెక్నిసరీ క్లియర్ అలా ఎక్కడ ఉండదు ఐదు ముఖాలంటే పంచభూతములతో కూడిన స్వరూపము గాయత్రీ దేవి అని అభిప్రాయం ఆ మాయాశక్తి ఆ శక్తి నుంచే జగత్తంతా పుట్టింది శక్తిలో మీకు ఐదు పంచభూతములు శక్తి నుంచి వచ్చాయి పరమేశ్వరుని శక్తి నుంచే వచ్చాయి కాబట్టి ఐదు భూతములు ఆమెలో ఉన్నవి ఆమె నుంచి ఆవిర్భవించినవి అనే అభిత్రాలు అందుకో కాబట్టి ఐదు ముఖములు ఐదు భూతములే ఐదు ముఖములు శివుడు కూడా అంతే శివుడికి పంచముఖ అంటారు అక్కడ ఇదే సూత్ర సంహితలో చాలా శివుని ఐదు ముఖముల విచారము చాలా బాగా చెప్పారు లేక పంచభూతములు మెయిన్ గా ఇంకా ఇంకా సింబాలిజమ్స్ ఉన్నాయి సో శివుడు కూడా అంతే కాబట్టి సోజజాత ముఖము ఈశాన ముఖము అంటే శివునికి ఐదు ముఖాలు ఉన్నాయి కేవలము పంచభూతములే ఈ జగత్తంతా దేవుని అనుకోండి అప్పుడు దేవుడికి ఎన్ని ఉంటాయి ఏ ముఖాలు ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయి దేవుడి దేహము మళ్ళీ ఎన్ని ధాతువులు ఉంటాయి ఐదు ఉంటాయి ఏదైనా ఐదే ఉంటాయి పంచభూతాలే కాబట్టి అది అభిప్రాయం కాబట్టి దాని స్థితి అది దీని నుంచి ఇంకా అలా ఎక్స్టెండ్ చేసుకుంటే పోవడం ఏదో హనుమంతుడికి పెట్టచ్చు అయితే గణేష్ మహారాజుకి పెట్టచ్చు ఇంక ఇంక మీరు ఏం చేయొచ్చు కానీ అలా లక్షణం చేయడం కూడా అనవసరం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆపచ్చు కూడాను ఆ హనుమంతుడు విశ్వరూపం చూపించాడు ఎవరు చెప్పారు విశ్వరూపం చూపించాడు హనుమంతుడు రామాయణంలో ఇదే పెద్ద ప్రచారం అలాగే ఎక్కడాలేదు విశ్వరూపం చూపించడం ఏంటి విశ్వరూపం అన్నది కృష్ణుడు అది కృష్ణావతార యొక్క విశిష్టమైన లక్షణం దాన్ని తీసేది రామాయణం రామాయణంలో ప్రవేశపెట్టకూడదు ఎందుకంటే రాముడికి కృష్ణుడికి అవతారంలో చాలా మౌలికమైన భేదాలు ఉన్నాయి సో రాముడు మానవుడు మానవుడిగా ప్రతిపాదిస్తాడు కృష్ణుడు దేవన్ని నుంచి దేవుళ్లాగా ప్రతిపాదింపకడతాడు చాలా మౌలికమైన భేదం ఉన్నది కృష్ణుడు విశ్వరూపం హాఫెడ ఉంటాయని చూపిస్తాడు ఒక విశ్వరూపానికి ఇంకో విశ్వరూపానికి పోలికి దేని ధోరణి దాన్ని సరే కృష్ణుడు చూపిస్తే మా హనుమాన్ ను మాత్రం ఇంగి హనుమంతుడు విశ్వరూపం చూపించలేదు హనుమంతుడిని సీతాలేవుడు అడుగుతుంది చూడ్డానికి పిలిపిల్లలా ఉన్నావు నేను నన్ను బుజాల మీద తీసుకెళ్తానంటావుట నువ్వు ఎలా కోస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే అమ్మా నువ్వు తప్పనిసరి వేసే ఈ ఇక్కడ సంచారం చేయడానికి అనుకూలంగా ఉంటుందని పిలిపిల్లలా ఉన్నా అని తప్పిస్తే నా అసలు రూపం ఇది కాదు అని అసలు రూపం చూపిస్తాడు ఆవిడ అసలు రూపం ఎలా ఉంటుందంటే ఒక ఉంటాడు ఆయన ఆయన పెద్ద పర్సనాలిటీ సో అంటే ప్రతి అంతేగాని విశ్వరూపం అంటూ ఏమీ కాదు ఎనీవే సో కాబట్టి కలర్ కోడ్ పంచభూతాలకి కలర్ కోడ్ ఉంది ఇక్కడ మూడే మూడింటికి కూడా కలర్ కోడ్ ఉంది సో ఆ తేజస్సుకి రోహితం రెడ్ కలర్ రోహితం రెడ్ కలర్ ఇస్ ఇట్స్ కోడ్ రోహితం చేదంతా ఎవరు వస్తుంది అందుకోసం ఆయన ఈ రిపేరింగ్ ది గ్రౌండ్ తర్వాత తస్మాత్ సృష్టం సారీ తత్సత్ త సృష్టంక్షత ఇది మంత్ర వ్యాఖ్యానం మీరు మంత్రంతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి తత్తేజో సృజత అయింది కదా తత్తేజ ఐక్షత ఉంది తత్ తేజ ఐక్షత ఆ తేజస్సు సంకల్పించడం ఆ తేజస్సు అంటే ఏమిటి తత్ అంటే సత్తు చేత సృష్టింపబడిన తేజస్సు ఇప్పుడే కాదు సత్తు తేజస్సును సృష్టించింది ఆ సత్తు చేత సృష్టింపబడిన తేజస్సు ఐక్షత మళ్ళీ సంకల్పించింది అంటే అర్థమేంటి ఇప్పుడు సత్తు కంటే భిన్నంగా ఏదో తేజస్సు అనేది ఒకటి వచ్చి సంకల్పించిందని కాదు తేజస్సు రూపంగా ఉన్న సత్తే సంకల్పించింది అని అభిప్రాయం అదే అంటున్నారు ఆయన తేజోరూప సంస్థితం తదైక్షత విధ తేజస్సు సంకల్పించింది అంటే అర్థం ఏంటంటే తేజస్సు రూపంగా ఉన్న సతే సంకల్పించింది తేజోరూప సంస్థితం సత్ ఐక్ష్యత కన్ను చూసిందంటే అర్థం ఏంటో తెలుసునా అండి కన్ను రూపంగా ఉన్న ఆత్మయే చూసింది అని ఆత్మ ఆత్మ కంటే ఇంకేమీ లేనే లేదు సో తేజస్సు రూపంగా ప్రకటమైన మేనిఫెస్ట్ అయినటువంటి ఏ సత్ అది సంకల్పించను ఏమను సంకల్పించింది అన్నా బహుశా సో అలా సంకల్పించింది నేను బహుశ్యాం ప్రజా ఏయా నేను అనేకమవుతాను అలా అనేకముగా పుచ్చుకొస్తాను అని నేను ప్రకటమవుతాను అని సంకల్పించింది ఈ సమాచారం ఇంతకు ముందు చెప్పారు కదా సత్వ దగ్గర కూడా అదే వాక్యం కోరు ఇంతకు ముందు వ్యాఖ్యానం చేసినట్టుగానే ఇక్కడ చూడాను సరే తర్వాత తదపో సృజత సో ఈ తేజస్సు సంకల్పించింది నేను అనేకమవుతాను అని ఆ ప్రాసెస్ లో మొట్టమొదట అపహ అసృజత అప్పులను సృష్టించింది సంస్కృతంలో ఎప్పనే శబ్దము నిత్య బహువచనం అకారాంత స్త్రీలింగ అశబ్ద నిత్య బహువచనాలు నీరు కాదు నీళ్లు ఆపహ నిత్య బహువచనం కదా ఇందులో ప్రథమ ఏకవచనం వివచనం ఉండవు ఆపహ బహువచనం ఏకవచనం ప్రథమాసక్తి అపహ ద్వితీయ అవసరం ఆపహ అంటే నీళ్లు అపహ అంటే నీళ్లను అద్భి అద్భ్య అద్భ్య అపాం అప్సు శబ్దం కాబట్టి అపహ అసృజ అపహ అంటే ద్వితీయ బహువచనం ఆపహ అంటే ప్రథమ బహువచనం సో తదహ అసృజత అప్పులను సృష్టించు ఈ అప్పులంటే ఏదో చెప్తున్నారు ఆపహ ద్రవాహ స్కే కాబట్టి అప్పులంటే మనం తాగి నీళ్లు అని అంటకు మాత్రమే సరిపెట్టకూడదు అప్పులు అంటే ద్రవా సో ఎనర్జీ లిక్విడ్ ఇస్తే సాలిడ్ ఇస్తే జగత్తుని అలా ముక్త సృష్టి నిరూపణ చేస్తున్నారు కాబట్టి ద్రవాహ ద్రవద్రవ్యములు అంటే లిక్విడ్స్ అని అర్థం స్నిగ్ధాహ్ లిక్విడ్స్ లక్షణం ఏమిటంటే అవి అసుక్కుంటాయి స్నిగ తడి తడి అయ్యే లక్షణం ఉంటుంది స్నిగ్ధ అంటే తడి అయ్యే లక్షణం ఉంటుంది ఏ లిక్విడ్ అయినా కూడా తడి అయ్యే లక్షణం ఉంటుంది స్పందిన్య ఎఫ్లో ప్రవహించే లక్షణం ఉంటుంది శుక్లాస్ట వాటికి కలర్ కూడా ఏమిటంటే వైట్ వైట్ కలర్ ఉంటుంది ఇది ప్రసిద్ధ లోకే ఈ అప్పులు లోకములో ప్రసిద్ధములైనవే మీకు ఎక్కడ పడితే అక్కడే కనపడుతూ ఉంటాయి ఆ అప్పులను సృష్టించినది ఇంక అక్కడ వాక్యం ఏముందంటే తస్మాత్ ఎత్ర క్వచ శోచతండి దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు యస్మాత్ తేజస కార్యభూతా ఆపహ తస్మాత్ అది తస్మాత్కి వివరణ అనేది తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఎందువలన ఇప్పుడు ఒక కొంతమంది ఊట పదం స్వామికి అందువలన అని ప్రారంభిస్తారు ఏ అందువలన అంటే ఎలాగ అంటే ముందుగా చెప్పి అది కారణమైతే తర్వాత రాబోయే వాక్యం కాద్యం వాటికి హేతుహేతమద్భావం ఉంటే మధ్యలో అందువలన నేను అడిగాను ఒక ఏంటండి వాక్యం బిగిన్ బిగినింగ్లో మీరు అందువలన అని మోదపెట్టేదిలాగా అదేలాగా అంటే కాదండి ఓట పదము కానీ ఇక్కడ అలా కాదు తస్మాత్ అందువలన అంటే ఎందువలన ఎందువలన అంటే ఎస్మాత్ తేజస్ కార్యభూత ఆపహ తస్మాత్ తేజస్సు నుంచి అప్పులు పుట్టినవి అని చెప్పాం కదండి కాబట్టి తేజస్సు ఉంటే అప్పులు పుట్టుకు రావాలి అలా ఇంతకు ముందు చెప్పడం అయింది అందువలన అన్నం ఎత్రచ దేశే కాలే వా శోచతి సంతప్యతే శ్రేతతే ప్రసృద్యతే తేజసత్తా ఆప అధిజాయంతే ఎత్ర సప్తమే క్వచం ఇలా కూడా సప్తమినే కస్మిన్ననర్థం ఎస్ కమిన్నర్థం ఎస్ కమిన్ ఒక సప్తమికి దేశమర్థం ఇంకొక సప్తమికి కాలమర్థం ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా గానీ పురుష అంటే మనిషి పురుష అంటే మనిషి మగవాడు ఆడుది అని కాదు మనిషి పురుషతి అంటే సంతప్యతే దుఃఖము అనుభవించుతున్నాడు లేదా స్వేదతే వా అవేదే అంటే ప్రస్విద్యతే ఎక్కువగా చెమటలను పోయుచున్నాడు అంటే చెమటను పొందుతున్నాడు చెమట పడుతాడు ఎక్కువగా ఇటువంటి రెండు పరిస్థితుల్లోనూ ఆ ఆపహ తటే అంటే కదా ఏ ఏ దేశము నుండి ఏ కాలము నుండి ఇలా అవుతుందో ఆ దేశంలో ఆ కాలంలో ఏంటి ఆపహ ఇది దుఃఖిస్తున్నా అంటే కళ్ళ నీళ్ళు వస్తే అప్పులు అప్పులు ద్రవ ద్రవాలు ఈ అప్పులు ఉన్నాయే తేజస్సు అధిగాయంతే అవి తేజస్సు నుంచే పుట్టినవి కాబట్టి హృదయంలో తేజస్సు అంటే దుఃఖము యొక్క తాపము హృదయంలో ఉన్నప్పుడు కంటంబట్టి నీళ్ళు వస్తాయి బోరు అని దుఃఖ బావురు అంటారు హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్తే కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే కడుపులో ఉన్న దుఃఖం ఆ వేడి ఆ తాపం వస్తుంది ఆ తాపం నీరు రూపంగా వస్తుంది అలాగే దీనికి ఇంకో రకం వేడి ఏంటి శరీరంలో వేడి ఎక్కువైపోయింది అనుకోండి చెమట వచ్చింది సో ఈ రెండు సందర్భాల్లో కూడా తేజస్సు నుంచి అప్పులు రావటం మీరు చూస్తూనే ఉన్నారు ఇలా ఎందుకు వస్తుందండి తేజస్సు ఎందుకు వస్తున్నాయండి అంటే సృష్టి అది ఎందు తేజస్సు నుంచి అప్పులు వచ్చినాయి గంట ఇది దీన్ని ప్రాసంగికము అంట ఇప్పుడు చెమట పట్టుకున్నప్పుడు అలా లేదు ఉంటుందని ఇవన్నీ చెప్పడం ముందు తాత్పర్యం కాదు ఇది అలా సృష్టి క్రమంలో ఉంది కాబట్టి అది మీకు నిత్యానుభవంలో కూడా వస్తూ ఉంటుంది సరి చూసుకోండి అని అని చెప్తారు తర్వాత మాత్రం సా ఆపంత్యా అన్న तदेव जायते तस् क्वच वर्षतीदे भूयिष्ठमती अभ्यव्यनायते ष्ठाध्याय दृतीय खंड सपा ऐंतरा अक् सकल అలాగే సత్తు సంకల్పించి తేజస్సును సృష్టించే తేజస్సు సంకల్పించి అప్పులను సృష్టించే ఇప్పుడు అప్పులు మాత్రం ఎందుకు సంకల్పించి సృష్టించకూడదు అవి సృష్టిస్తున్నాయి అంటే అప్పుల రూపంగా ఉండే సత్తే సంకల్పించింది అని అభిప్రాయం ఏమని బహ్య శ్యామ బహుశ్యామికి బహువచనం ఏంటండి బహుకి బహ్య స్త్రీలింగం అప్పులు స్త్రీలింగం బహ్య శ్యామ శ్యామికి శ్యాము శ్యావ శ్యామ బహువచనం శ్యామ మేము అనేకముగా అవుతాము ఎలాగా ప్రజాయూయ అని ఉంటుంది ఏకోవచనమైతే ప్రజాయోయ ప్రజాహి అని మీ మధ్యనే చదువుతున్నారు కదా అది ప్రజాయే మహి మేము అనేకముగా ప్రకటన అవుతాముగా అని అని ఆప్పులు సంకల్పించాయి సంకల్పించి ఏమిటి సృష్టించేయి తా హా అన్నం అంటే పృథివీ అని అర్థం అన్న శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి జనరల్ మీనింగ్ ఇంకోటి స్పెసిఫిక్ మీనింగ్ జనరల్ మీనింగ్ అంటే పృథివీ స్పెసిఫిక్ మీనింగ్ అంటే భోజనం చేసి సో నిజానికి జనరల్ మీనింగ్ నుంచే స్పెసిఫిక్ మీనింగ్ ఆరిజినేట్ అవుతుంది పృథివీ నుంచే కదా మన్న వచ్చింది యథా పృథివీగా మోసడే సంభవంతి ఉండగోపనిషత్తులో ఇప్పుడు మీరు బియ్యం ఉన్నాయనుకోండి ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చేయండి మత్తిలో తెచ్చేయండి అంతే కదండి కాబట్టి ఇప్పుడు ఒక ఒక గింజ వేస్తారు ఒక గింజ వేస్తే యాభై గింజలు వచ్చాయి మిగిలిన నలభై తొమ్మిది గింజల గెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నిజానికి ఒక గింజ గెయిట్ కూడా మట్టిలో కలిసిపోయి యాభై గింజలు కుట్టుకొచ్చారు కాబట్టి పృథివీయే అన్న అన్నముగా వస్తుంది కాబట్టి అన్నము పృథివీ వికారము సపోజ్ మీరు అన్నము మట్టిలో పారేస్తారు అనుకోండి ఏమవుతుంది అన్నము మట్టిలో కలిసిపోతుంది ఎందుకంటే మట్టిలో తెచ్చింది కనుక లాస్ట్ ఇక్కడ మొదటి అన్నాను అన్నము సృష్టించెను అంటే అర్థం ఏమిటి కృషి అని అర్థం అన్న చెప్తాను అప్పులు కృషి అని సృష్టించను ఎక్కడెక్కడైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో అంటే నీళ్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ అన్నం బాగా పండుతుంది అంటే అప్పుడు అర్థం ఏమిటి ధార్మర్భం అదే ఉందక్క ఎక్కడ వచ్చే వరసతి ఏ కాలంలో ఏ దేశంలో బాగా వర్షాలు పడతాయో ధారము బాగా అధికంగా పండుతుంది అదేకండి అదేలాగా చెప్పగలరంటే అప్పుల నుంచి అన్నం పుట్టింది కదా ఏ అన్నం అప్పుల నుంచి అన్నం పుట్టింది కదా ఇక్కడ కూడా వర్షాలు బాగా పడ్డాయంటే అప్పులు బాగా అధికంగా ఉన్నాయి కాబట్టి అన్నం కూడా అధికంగా పొందుతుంది అయితే ఎటువంటి అన్నం పొందుతుందో తెలిసిన అన్నాద్యం వేదంలో అన్నం అని అన్నం అంటే జనరల్ మీనింగ్ ఉంది కదా కాబట్టి స్పెసిఫిక్ మీనింగ్ ని ఫిక్స్ చేసి పద్ధతి అయితుంటే ఇది అన్నమే కానీ తినే అన్నము అన్నా అన్నం చెత్త ఆద్యం చె ఇప్పుడు అప్పులు పృథివీని సృష్టించి అన్నమును సృష్టించినారనుకోండి అప్పుడు పృథివది పృథివీ తినీది కాదు కదండి మట్టి మీరు ఎవరు తిన మట్టి తినము తినే అన్నము అంటే నాకు ఏదో లాగే స్పెసిఫిక్ లో అన్నాన్ని వాడేరు అని అంటే అతను అన్న శబ్దానికి అర్థం ఉన్నది తినీది అర్థం ఉన్నది ఈ కన్ఫ్యూషన్ నివారణ కోసం అన్నా పక్కన ఆద్య అనే విశేషణం వేసేది అన్నంచపటి ఆద్యంచ సుబ్బారావు ఉన్నాడు ఎక్స్ఎల్సీ ఫెయిల్డ్ ఇంకో సుబ్బారావు ఉన్నాడు ఎంఏ పాస్ హౌ టు హౌ టు సెపరేట్ వి టు సుబ్బారావు ఎంఏ అనేస్తే ఏం వెరబడి నోస్ సుబ్బారావు ఎంఏ అని పిలవడాయంట అంటే ఏ సుబ్బారావుని పిలవలో తెలుస్తుంది సుబ్బారావుని పిలవని అంటే తెలియదు కన్ఫ్యూషన్ ఇదే అదే కాబట్టి అన్నం అన్నాం అన్నం చే త ఆ భాష్యం తా ఆపఐక్షంత పూర్వవదేవా అదాకార సంస్థితం సదైక్షత ఇర్థ సో ఆ అప్పులు మళ్ళీ మంత్ర మంత్రాలను వ్యాఖ్యానం చేస్తున్నాము ఆ సంకల్పించినవి అప్పులు సంకల్పించడం అంటే ఏమిటండి అబాకార సంస్థితం సతెక్షత అప్పు అబాకార అంటే అబ్బు ఆకార అప్ప బా అవుతుంది సమాజంలో సంధిలో సో అప్పుల రూపంగా ఉన్న సత్తే సంకల్పించింది అని అర్థం సత్తేనండి సర్వత్రా సతే సత్కంఠ భిన్నంగా ఇంకా వేరే ఏమీ లేదు ఈ క్రియేషనిజం అన్నది అసలు కాదు మనకి ఏమనుకుంటాం అంటే తల్లి నుంచి పిల్లవాడు విడిపోయినట్టుగా ఇంక ఇవన్నీ విడిపోయి సెపరేట్ అనుకుంటాం అలాగే కాదు సత్తు తేజస్సు అవుతుంది అంటే తేజస్సు రూపంగా ఉన్న సర్త్ అనే అది మళ్ళీ అప్పు అవుతుంది అప్పుల రూపంగా ఉండే సత్ అన్నము రూపముగా ఉండే సత్ అంతా సతే సత్తుతో ఇంకేం లేదు బహ్య ప్రభూత శ్యామాం భవే మాట్వ్యే మహీతి మేము అనేకమవుతాము అనేకముగా పుట్టుకొస్తాము మేనిఫెస్టో ప్రకటన అవుతాము అని అప్పులు సంకల్పించాయి సంకల్పించి ఏమిటి సృష్టించాయి అంటున్నారు అన్నం పృథివీ లక్షణం అన్నమును సృష్టించాయి ఇక్కడ అన్నం అంటే ఏంటండి పృథివీ లక్షణం పృథివీ రూపంగా ఉండేది అన్నం పృథివీ అనేటువంటి సృష్టించినవి పార్థివం హి అన్నం కార్యమన్నం పార్థివం జీనం అన్నం సో అన్నం పార్థివం మనం తిని అన్నము పార్థివం పృథివీ నుంచి వస్తుంది కాబట్టి పృథివే పృథివీ నుంచి వచ్చిందంటే పృథివేనండి మన ఎక్కడ బంగారం నుంచి వస్తుందంటే ఎక్కడ ఉంటే బంగారమే అవుతుంది సో ఈ పార్థివమైన అన్నం ఉన్నదే ఇది నుంచి వస్తుంది ఇప్పుడు పృథివి అప్పుల నుంచి వస్తే పార్థివం అన్నం ఎక్కడి నుంచి నుంచి సో మళ్ళీ ఎస్మాత్ అంటే అర్థం అదే తస్మాత్ ఎందువలనైతే అన్నము అనగా తృథి అక్కుల నుంచి పుట్టిందో తస్మాత్ అందువలన అందాము ఎక్కచ వరుస భూయిష్టం అన్నం కాబట్టి ఏ దేశంలో ఏ కాలంలో చక్కగా వర్షం పడుతుందో త తటంటే తస్మిన్ అనర్థం అంటే తత్ర ఆ దేశంలో ఆ కాలంలో మాత్రమే భూయిష్టం అంటే ప్రభూతం భూయిష్టం అన్నం భవతి అంటే భూయిష్టం అంటే అధికమైన మొత్తంలో అన్నము లభిస్తూ ఉంటుంది మీరు మంత్రంలో తదధ్యన్నాద్యం జాయతే ముందు అంటే మంత్రాన్ని పరిశీలించే వాళ్ళ కోసం చెప్తూ ఉంటాను దాంతో తట్ అధి అని ఉండి ఈ అధిని ఏం చేస్తారంటే దాన్ని జాయితే పెట్టాలి అధిజాయతే సో లేదా అలా వేలాడుతూ ఉంటుంది ఎక్కువ కావడం అధి నుండి పెట్టుకోవాలి కాబట్టి అత ఇందువలన తట్ అన్నాద్యం ఆ అన్నము ఎటువంటి అన్నము ఆద్యం భక్షింపబడే అన్నం ఏదైతే అది అధ్యహా ఏవా అప్పుల నుండి మాత్రమే అధిజాయతే జాగితే కథి జాయితే పుట్టున అర్థం సో అంతే అతనే అప్పుల నుండి మాత్రమే అన్నం పుడుతుంది అంతేతనే మీరు వరిచేను చూస్తే దండ అప్పులు దప్పిందే ఉండదు అంతా నీరే అది నీరు సమృద్ధిగా ఉండాలి వాటర్ ఇంటెన్సివ్ క్రాఫ్ట్ నీరు లాభం లేదు కాబట్టి అధ్య ఏవతనాద్యం అధికాయతే అప్పుల తింటే అన్నం వచ్చినట్టుగా ఇప్పటికే అదే అవుతూ ఉంటుంది ఇహతు సా అన్నమసృజంతృథివ్యక్ పూర్వ ఇహతో దృష్టాచేతి విశేషణ వాచ్య చూడండి తా అన్న మసరు వాక్యంలో తా అన్న మసరు జంట ఆ అప్పులు అన్నముని సృష్టించినవి అన్న చోట అక్కడ అన్నం అంటే పృథివీ ఉత్తా పూర్వం మొట్టమొదట అన్న శబ్దానికి ఏమర్థం చెప్పాలి పృథివీ చెప్పుకోవాలి ఇహట్ దృష్ట అంతే ఎత్ర క్వచ తస్మాత్ జత్ర ఎక్కడ వర్షాలు పడతాయో అక్కడ వర్షం అన్నం తగ్గుతుంది అని దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ దృష్ట ఇక్కడ అన్నం లేదు అన్నాద్యం అని దృష్టాంతముందో అన్నాద్యం ఏది అన్నాద్యం ఏంటి సమాసం అన్నం చెటే ఆద్యం చె కర్మధార సమాజం అది అన్నము అది ఆద్యము కూడా ఆద్యం అంటే తినబడేది అది అన్నము తినబడేది ఇది అన్నాద్యం కాబట్టి ఆద్యం అనే ఒక పదాన్ని అధికంగా విశేషణాత్ అన్నం అని చెప్పకుండా అన్నాద్యం అని దానికి ఒక ఎడ్జిట్టు జోడించి చెప్పేది కనుక అంటే ముందే ఉండొచ్చు లేదా కూడా ఉండొచ్చు దాని విశేషణ ఉత్తరపద కర్మధారగా అంటారు అన్న విశేషణం పూర్వపదంలో ఉంటే నీలో పదం నల్ల కలువ విశేషణ పూర్వపద అన్నాద్యం విశేషణ ఉత్తర పద అలాంటి ఉన్నాయి చాలా కాబట్టి విశేషణాన్ని జోడించి చెప్పారు కాబట్టి ఇక్కడ అన్న శబ్దానికి పురుషులని చెప్పకూడదు మరి ఏం చెప్పాలి వ్రీహివాద్యాచ్్యేధుమ అన్నం బియ్యము వీహి అంటే బియ్యము అంటే ధాన్యము ఎవరంటే గోధుమలు రాగి జన్మ ఎక్సట్రా ఎక్సట్రా వంకాయలు దూరకాయలు అవన్నీ కూడా ఉచ్యంటే చెప్పబడుతున్నవి కాబట్టి అన్న శబ్దానికి అర్థం అది కాబట్టి ఈ పృథివీ అనే అర్థంలో అన్నం ఉన్నదే దాన్ని లక్షణాలు చెప్తున్నారు అన్నం చురి స్థిరం ధారణం కృష్ణంచ రూపత ప్రసిద్ధం ఈ పైనుంచి తేజోబన్నముల మీమాంస చాలా లోతైన మీమాంస ఉంటుంది తేజస్సు అప్పు అన్నం మూడు ముక్కోట జగత్ ఈ జగత్ అంతా మూడు ప్యాట్లు ఈ దేహం మూడు ప్యాట్లు దీని మీదే చెప్స్ అంటా కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తేజస్ అంటే తేజ దగ్గ పత్రు ప్రకాశకం రోహితం ఆపహ ఆపహ అంటే ద్రవాహ స్నిగ్ధాన్య శుక్లా ఇప్పుడు అన్నం అన్నం అంటే పృథివీ అనమాట తినేది కాదు ఇది పృథివీ గురు ధారణం కృష్ణం గురు గరుంగో ఉంటుంది ఎందుకంటే దీంట్లో కాన్సన్ట్రేషన్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి బరువుగా ఉంటుంది అన్నం కృషికి తర్వాత స్థిరంగా ఉంటుంది ఇప్పుడు తేజస్సు అంతటా వ్యాపించి ఉంటుంది ఎక్కడికి ఎలాక్కర్లేదు పని కట్టుకుంటుంది ద్రవ ద్రవ్యము ప్రవహించేది భూమి ఉన్నదే స్థిరంగా ఉంటుంది ఎక్కడ పడస్తే అక్కడ ఉంటుంది రాయి అక్కడ స్థిరంగా ఉంటుంది తర్వాత ధారణం మనల్ని నడవటానికి ఇటీవతో నడవటానికి అది నిలబెడుతుంది ఇల్లు కడతాం ఇల్లు కట్టాలంటే భూమిని నిలబెట్టాలి కదండి రైలు కట్టాలా భూమి నిలబెట్టాలి కదా అలా ధరిస్తూ ఉంటుంది మోస్తూ ఉంటుంది దీనికి కలర్ తోడు కృష్ణం నల్లధనమే దీనికి కలర్ తోడు కృష్ణుడు మట్టి తిన్నానంటే ఎప్పుడైనా ఉన్నారా మీరు కృష్ణుడు మట్టి ఎందుకు తిన్నాడారు నేను ఇదిగో ఈ పృథివీ రూపంగా ఉన్నాను అని చెప్పడం ఈ పృథివీ నా స్మరూపమే అని చెప్పడం అందుకోసం మట్టి తిన్నాను అయితే మట్టి అంటే ఈ మట్టి అది మీరు తినే ఆహారము మస్తే ఈ మట్టి నా నుండే వచ్చింది నా నా నుంచి ప్రకటన నేను భక్ష్యం అనుకోసం సే నాకు ప్రసిద్ధం నను తేజ ప్రభుతిషు వీక్షణం నగమ్యింసాది ప్రతిషేధాభావాలం త్ర కథక్ష ఇప్పుడు తేజస్సు తీసుకోండి సత్తు సరే సత్తు మన ముందుగా ఉన్నది కాదటి అది చేతనము అది సంకల్పించింది సరే అస్సు శృతి ప్రమాణం గురించి ఇప్పుడు మనం మీమాంస కానీ తేజస్సు అండి తేజస్సు సంకల్పించడం సంకల్పించాలంటే ప్రాణం ఉండి ఉండాలి కదా దానికి మన ముందున్న తేజస్సు సంకల్పించడం అలాగే అప్పుని సంకల్పించడం ఏమిటి అన్నం కృథిని సంకల్పిస్తుందా కాబట్టి తేజస్ ప్రభుతిషు ఏ క్షణం తేజస్సు మొదలైన వాటి ఏంది క్షణం చెప్తున్నారు తేజస్సు కూడా సంకల్పించింది అంటే అంటే తేజస్సు ప్రాణ అవ్వాలి చైతన్యం అవ్వాలి అంటే ప్రాణి అవ్వాలి తేజస్సు ప్రాణిని ఎక్కడైనా ఉందా తేజస్సును అంటే కాంతిని హింస చేయకూడదు ప్రాణిని హింస చేయకూడదు హింస యొక్క నిషేధం ఉన్నది ఎందుకంటే ఆ ప్రాణానికి హాని వచ్చేస్తుంది కనుక ప్రాణుల్ని హింస చేయకూడదు అని నిషేధం ఉన్నది ఆ విధంగా నీళ్లను కత్తితో కోసి హింస చేయరాదు అని ఎక్కడైనా చదివేదాను కాంతిని కాంతిని కత్తితో కోసేయకూడదు చేస్తే దాని ప్రాణం పోతుంది అలా ఎక్కడ కావలేదు కాబట్టి హింసాది ప్రతిషేధ అభావాత్ కాబట్టి తేజస్సు అప్పులు ఇవి వీటి ఎందు హింసను నిషేధించలేదు ఇప్పుడు కూడా ప్రసక్తస్ ఏదో నిషేధ ప్రసక్తమైనప్పుడే నిషేధం అది ప్రాణి అయ్యింది ఆ దాని ప్రాణానికి నష్టం లా అంటే అప్పుడు నిషేధిస్తారు హింస అంతేగాని స్తంభం మీద కరపుచ్చుకుంటే ఒప్పుకుంటుంది కాబట్టి కొట్టకూడదు అని అలానే నిషేధాలు ఏమి ఉండవు కాబట్టి ప్రాణుల కనపడే హింసా నిషేధము మీకు తేజస్సుల ఎందు తేజస్సునుందో కనపట్టలేదు అది ఒక రెండవది త్రాసాది కావ్య అనుపలంభాచ ఇప్పుడు ప్రాణము ఏంటి అంటే ఆ ప్రాణ కావ్యము ది ఎఫెక్ట్ ఆఫ్ లైఫ్ ఏమిటంటే భయం వేస్తుంది ప్రాసాది కావ్య అనుపల్య ప్రాసం అంటే భయం ప్రాణి భయపడుతూ ప్రాణి యొక్క లక్షణం అసలు మీరు భయపడడానికి పిడుగు పడక్కర్లేదు పాము తాదాత్మ్యం చెందితే చాలు భయపడడానికి ఇంకా వేరే హేతు ఏమక్కర్లేదు దేహ తాదాత్మ్య మాత్రము భయహేతువు అయిపోతుంది ఇంకైతేనే మనము దేహంతో మమేకమై నిరంతరము ఒక టెన్షన్లో బతుకుతూ ఉంటాం ఆ టెన్షన్కి అలవాటు పడుతుంటాము కాబట్టి అది రెటీన్ అయిపోతుంది కానీ పామునే పిడుగు ఇలాంటివి కొంత ఎక్స్ట్రాగా ఉంటాయి కనుక అవే భయాలని అనిపిస్తుంది బట్ అదర్వైజ్ నేను దేహమని ఎప్పుడైతే అనుకున్నాడో దెన్ ఇట్స్ సెల్ఫ్ ఇన్ డేంజర్ సపోజ్ నేను బాడీ కాదనుకోండి సపోజ్ మీరు ఇమాజిన్ చేయండి సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ దెన్ నాకు డేంజర్ ఉండే అవకాశం ఉందా డేంజర్కి అవకాశం లేదు ఛాన్స్ ఆఫ్యర్ బాడీ అవ్వాలి ఆ బాడీలో నేను ప్రాణరూపంగా ప్రకటన అవ్వాలి ఆ చైతన్యాంశంతో బాడీలో ప్రకటన అవ్వాలి అదేహమే నేననే భ్రాంట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే త్రాసం ఉంటుంది కాబట్టి ఈ తేజస్సులో చైతన్యం యొక్క ప్రతిఫలనం లేదు అప్పులలో కూడా మీకు చైతన్యం కనపడదు చైతన్యం ఉన్నట్టుగా ఏమి దాఖలాలు ఏమీ లేవు అంచేతనే మీకు అప్పులు భయపడినట్టుగా మీకు అక్కడ ఉండదు అప్పులు భయపడుతున్నాయి అని ఉండదు తేజస్సు భయపడుతోంది అని ఉండదు కాబట్టి ఇక ఈ రెండు హేతువుల చేత అంటే హింస యొక్క ప్రతిషేధము లేకుండా ప్రసాదులు లేకుండాట ఆది శబ్దం చేత కోరికలు పెట్టుకోవచ్చు భయానికి ఆది శబ్దం చేత కోరిక పెట్టుకోవద్దు ఇవి కాబట్టి ఈ తేజస్ ప్రభుత్వ అంటే తేజస్సు అప్పు మొదలైన వాటి అంటే ఈ మూడింటి క్షణము నగమ్యతే అది మన అనుభవానికి రావటం లేదు ఎక్కడా మీకు కనపడదు తప్ప కథంత తేజ ఆ పరిస్థితి ఎలా ఉంటుంటే తేజ ఐక్షత సదైక్యత ఇజ్ ఓకే దాన్ని మీరు క్వశ్చన్ చేయం తేజ ఐక్యత అని క్వశ్చన్ చేయడానికి అర్థం కదండి పంటకుండా ఉండే తేజస్సు ఐక్షతనా హావ్ కథంత తేజ ఐక్షత తేజస్సు సంకల్పించను అని చెప్పడంలో హేతువేమి అని ప్రశ్న పూర్వపక్షం నైష దోష ఇది దోషము కాదు ఎందుకంటే ఈ క్షితు కారణ పరిణామత్వా తేజప్రభూతీనా కామో సత ఏవాితుయతక్రమవిశిష్టోత్పాదవాచేప్రభూతి ఇవ ఈ భూతం సో నైష దోష అదే ఇది తప్పేం కాదు ఎందుకంటే చూడండి తేజస్సు అంటే ఏమిటి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సత్తు యొక్క పరిణామం వల్ల ఆ సత్తు తేజస్సు కింద ప్రకటమైనది సత్తు ఎటువంటిది కారణము సత్తు సర్వ జగ కారణము ఈ తేజస్సు కారణము పైగా సంకల్పించేటువంటి కారణము జతన కారణము కాబట్టి ఈక్షితులు అంటే సంకల్పం చేసేటువంటి కారణము యొక్క పరిణామం తేజస్సు కనుక అైతన్యం తేజస్వినందు కూడా మనం భావన చేసి ఇది కూడా సంకల్పించింది ఏం చెప్పాము కాబట్టి దాంట్లో సమస్య అయ్యింది తర్వాత ఇంకొకటి సతహ ఏయత్రమవిశిష్ట కార్యోత్పాదకత్వాచ్చేజతి ఈక్షత ఇవ ఈ అది అన్నా అనుంద సత్ అంటే కుదరదు ఎందుకంటే ఈక్షితు అనుందా ఈక్షితు మన షష్ఠి అయినప్పుడు స్వతహా ఉండాల్సిందే స్వత ఈక్షితు సో స్వతహ ఈక్షితు షష్ఠి ఇది సత్తు అది సత్తు కదా లేకపోతే పంచమి స్వతహా ఈక్షితు ఈక్షిత అయిన సత్తు నుంచి కాబట్టి మొత్తానికి పంచమే అనుండి షష్ఠి రెండు కలిసి కాబట్టి చూడండి సత్తున్నది అది ఈక్షిత అంటే సంకల్పం చేసేది దాని నుంచే ఒక నియతమైన క్రమంలో ఒక క్రమాన్ని ఫిక్స్ చేస్తారు రెండు తేజస్సు తర్వాత అప్పు తర్వాత అన్నమ ఆ క్రమంలో వేర్వేరు కార్యములు పుట్టుకుంటూ వస్తున్నాయి విశిష్ట కార్యములు అంటే వేర్వేరు కార్యాలు ముద్దు తేజస్సు అనే కార్యం ఆ తర్వాత ఆ తేజస్సు ద్వారా మీకేమో అప్పు పుట్టింది అప్పు ద్వారా అన్నం పుట్టింది అన్నింటిలోకి సత్తు అలా వ్యాపించి ఉండనే ఉంటుంది ఈ కారణం చేత సత్తు ఎలాగైతే చేసిందని చెప్పేమో ఆ శక్తి నుంచి వచ్చినటువంటి తేజస్ ప్రభుత్తులు కూడా తేజస్సు అప్పు అన్నములు కూడా ఈక్షణము చేసినట్లుగానే చెప్తాము అంటే మీరు అక్కడ అంటే మీరు అనొచ్చు కాదండి సత్తు యొక్క చాలు ఈక్షణం అంటే సంకల్పం సత్తి అంటే పరబ్రహ్మ కదండి పరబ్రహ్మ సంకల్పించింది తేజస్సు పుట్టింది అదే సంకల్పం ఆ ఒరిజినల్ సంకల్పం వల్లే తేజస్సు నుంచి అప్పు ఆ ఒరిజినల్ సంకల్పం వల్లే అప్పు నుంచి అన్నము పుట్టేసింది అన్నం నుంచి సకల ప్రాణము పుట్టేశాయి సకల భూతములు పుట్టేశాయి భౌతిక పదార్థములన్నీ మళ్లీ సత్తు సంకల్పించి మళ్ళీ తెలియజేస్తుంది ఇన్ని సంకల్పాలు ఒక్క సంకల్పం చాలాదా ఏమి అంటే కోళ్ళెండా అలాగే సరిపెట్టుకోండి నైట్ ఇక్కడ మరి ఈక్షత ఐక్షత ఐక్షత ఐక్షత ఇవ ఐక్షత సంకల్పించినట్లు ఉన్నది అలా చెప్తాను సమస్య గారు అస్దోనండి ఎందుకంటే సత్తులో సంకల్పం ముఖ్య సంకల్పం ఆ సంకల్పం చేతనే సృష్టి అది చేతనా ధర్మం చేతనా తత్వము చేతన రియాలిటీ సచ్ చి తర్వాత ఉన్న తేజస్సు ఈ అనుభవంలో చైతన్యం ఉన్నది కాకపోయినా చైతన్యం ప్రకటమైనట్టుగా మీకు అనుభవం లేకపోయినా ఇక్కడ ఏం చెప్తారంటే